కీర్తన రెండు వందల డెబ్భై వారి వారి భాగ్యములు వ్రాసివున్న వినొసళ్ళ ధీరతతో ఏది మేలో తెలుసుకోరో అట్టే కొందరు మతములన్నీయుమని పట్టవర్ధనము నెత్తిపెట్టి చూపిరి జట్టి జీవులు జంగలింగము గాని భస్మమని భస్మని సూపిరి సూపిరీ కొందరేమియునులేదు కొట్టగొనలయమని అంది వట్టి లలాట శూన్యము సూపిరి కందువ కొందరు లక్ష్మీకాంతుడంతరాత్మయనీ ముందే నామము శ్రీచూర్ణమును బెట్టి చూపిరి చలగి చలగిదిష్టమిపుడు శ్రీ వెంకటేశుడు అలమేలు మంగపతి అయి ఉన్నవాడు ఇలా వీర నీదాసులకిట్టి భాగ్యరేఖలు వలసిన వారికెల్లా వ్రాసినా అడితడు